యూనిట్ సెవెంటీన్ లెసన్ సెవెంటీ లిజన్ ఓన్లీ స్టార్ట్ రవి ఎక్కడికి పోతున్నావు ముఖర్జీ గారింటికి పోతున్నాను ఆయన వాళ్ల కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు కదా అలాగా నీకు ఈ విషయం తెలియదా నాకు ఏ విషయాలు తెలియవు నేను వారం వాళ్ళ ఇంటికి పోయాను కూడా నిన్న నాకు మోహన్ చెప్పాడు మోహన్ ఎవరు నీకు మోహన్ తెలీదా ఓ తెలుసు మర్చిపోయాను ముఖర్జీగారి అబ్బాయి గదు అవును నువ్వు కూడా వస్తావా పదా పోదాం అయితే గోపాలరావు వైస్ ప్రిన్సిపాల్ అవుతాడన్నమాట అవును గోపాలరావుకు గర్వం ఎక్కువ తను అందరికంటే గొప్పవాణ్ణి అనుకుంటాడు అంతేకాదు అందరూ తన మాటే వినాలి అనుకుంటాడు కాని ముఖర్జీ గారికి గోపాలరావుకు చాలా తేడా ఉంది ఆయన ఇప్పుడు ప్రిన్సిపాల్ అయ్యాడు గదా వాళ్ల కాలేజీ వాళ్ళు ఇంటికి వెళ్తే ప్రిన్సిపాల్ గా మాట్లాడు ఒక స్నేహితుడిగా మాట్లాడతాడు అవును గోపాలరావు సంగతి ఇప్పుడెందుకు మనకు బస్సు లేకపోతే పోవటం కష్టం బస్సుకు టైం అయింది కూడా పది నిమిషాల క్రితం ఒక బస్సు పోయింది మళ్లీ ఇప్పుడు ఇంకొకటి వస్తుంది ముఖర్జీ గారి పిల్లలకు తెలుగు బాగా వచ్చు ఆయనకే రాదు అవును మోహన్కు మంచి మంచి తెలుగు పాటలు కూడా వచ్చు కాని బెంగాలీ పాటలు రావు వాళ్ల చిన్నమ్మాయికి బెంగాలీ అసలు రాదు బస్సుకు టైం అవుతున్నది నీకు ప్రమోషన్ వస్తుంది అన్నావు వచ్చిందా ఈ సంవత్సరం డిపార్ట్మెంటల్ పరీక్ష పాస్ అయితే వస్తుంది ఆలస్యం చేయకు మళ్ళీ కాంపిటీషన్ పెరుగుతుంది తొందరగా ఆ పరీక్షలు పాస్కా ఏమిటి ఇంకా బస్సు రాలేదు చెడిపోయిందేమో అదుగో ఒక్కసారి రెండు బస్సులు వస్తున్నాయి అవును వస్తే రెండు బస్సులో మూడు బస్సులో ఒక్కసారి వస్తాయి లేకపోతే అసలు రావు రిపీట్ రవి ఎక్కడికి పోతున్నావు రవి ఎక్కడికి పోతున్నావు ముఖర్జీ గారింటికి పోతున్నాను ముఖర్జీ గారింటికి పోతున్నాను ఆయన వాళ్ళ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు కదా ఆయన వాళ్ల కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు గదా అలాగా నీకు ఈ విషయం తెలీదా నీకు ఈ విషయం తెలీదా నాకు ఏ విషయాలు తెలియవు నాకు ఏ విషయాలు తెలియవు నేను వారం వాళ్ళ ఇంటికి పోయాను కూడా నేను కిందటి వారం వాళ్ళ ఇంటికి పోయాను కూడా నిన్న నాకు మోహన్ చెప్పాడు నిన్న నాకు మోహన్ చెప్పాడు మోహన్ ఎవరు మోహన్ ఎవరు నీకు మోహన్ తెలీదా నీకు మోహన్ తెలీదా ఓ తెలుసు ఓ తెలుసు మర్చిపోయాను మర్చిపోయాను ముఖర్జీ గారి అబ్బాయి కదూ ముఖర్జీ గారి అబ్బాయి కదూ అవును అవును నువ్వు కూడా వస్తావా నువ్వు కూడా వస్తావా పదా పోదాం పదా పోదాం అయితే గోపాలరావు వైస్ ప్రిన్సిపాల్ అవుతాడన్నమాట అయితే గోపాలరావు వైస్ ప్రిన్సిపాల్ అవుతాడన్నమాట గోపాలరావుకు గర్వం ఎక్కువ గోపాలరావుకు గర్వం ఎక్కువ తను అందరికంటే గొప్పవాణ్ణి అనుకుంటాడు అందరికంటే గొప్పవాణ్ణి అంతేకాదు అంతేకాదు అందరూ తన మాటే వినాలి అనుకుంటాడు అందరూ తన మాటే వినాలి అనుకుంటాడు కాని ముఖర్జీ గారికి గోపాలరావుకు చాలా తేడా ఉంది కాని ముఖర్జీ గారికి గోపాలరావుకు చాలా తేడా ఉంది ఆయన ఇప్పుడు ప్రిన్సిపాల్ అయ్యాడు కదా ఆయన ఇప్పుడు ప్రిన్సిపాల్ అయ్యాడు కదా వాళ్ళ కాలేజీ వాళ్ళు ఇంటికి వెళ్తే ప్రిన్సిపాల్ గా మాట్లాడడు వాళ్ల కాలేజీ వాళ్ళు ఇంటికి వెళ్తే ప్రిన్సిపాల్ గా మాట్లాడడు ఒక స్నేహితుడిగా మాట్లాడతాడు ఒక స్నేహితుడిగా మాట్లాడతాడు అవును అవును గోపాలరావు సంగతి ఇప్పుడెందుకు గోపాలరావు సంగతి ఇప్పుడెందుకు మనకి బస్సు లేకపోతే పోవటం కష్టం మనకు బస్సు లేకపోతే పోవటం కష్టం బస్సుకు టైం అయింది కూడా బస్సుకు టైం కూడా పది నిమిషాల క్రితం ఒక బస్సు పోయింది పది నిమిషాల క్రితం ఒక బస్సు పోయింది మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి వస్తుంది ముఖర్జీ గారి పిల్లలకు తెలుగు బాగా వచ్చు ముఖర్జీ గారి పిల్లలకు తెలుగు బాగా వచ్చు ఆయనకే రాదు మోహన్ కు మంచి మంచి తెలుగు పాటలు కూడా వచ్చు మోహన్ మంచి మంచి తెలుగు పాటలు కూడా వచ్చు కాని బెంగాలీ పాటలు రావు బెంగాలీ పాటలు రావు వాళ్ళ చిన్నమ్మాయికి బెంగాలీ అసలు రాదు వాళ్ళ చిన్నమ్మాయికి బెంగాలీ అసలు రాదు బస్సుకు టైం అవుతున్నది బస్సుకు టైం అవుతున్నది నీకు ప్రమోషన్ వస్తుంది అన్నావు వచ్చింద నీకు ప్రమోషన్ వస్తుంది అన్నావు వచ్చిందా ఈ సంవత్సరం డిపార్ట్మెంటల్ పరీక్ష పాస్ అయితే వస్తుంది ఈ సంవత్సరం డిపార్ట్మెంటల్ పరీక్ష పాస్ అయితే వస్తుంది ఆలస్యం చెయ్యకు ఆలస్యం చెయ్యకు మళ్ళీ కాంపిటీషన్ పెరుగుతుంది మళ్ళీ కాంపిటీషన్ పెరుగుతుంది తొందరగా ఆ పరీక్షలు పాసుకా తొందరగా ఆ పరీక్షలు పాసుకా ఏమిటి ఇంకా బస్సు రాలేదు ఏమిటి ఇంకా బస్సు రాలేదు చెడిపోయిందేమో చెడిపోయిందేమో అదిగో ఒక్కసారి రెండు బస్సులు వస్తున్నాయి అవును అవును వస్తే రెండు బస్సులో మూడు బస్సులో ఒక్కసారి వస్తాయి వస్తే రెండు బస్సులో మూడు బస్సులో ఒక్కసారి వస్తాయి లేకపోతే అసలు రావు లేకపోతే అసలు రావు రవి ప్రిన్సిపాల్ అయ్యాడు నువ్వు నువ్వు ప్రిన్సిపాల్వి అయ్యావు ఆయన ప్రిన్సిపాల్ అయ్యారు శర్మగారు ర్మగారు ప్రిన్సిపాల్ అయ్యారు అయ్యాను అయ్యారు అయింది అతను ప్రిన్సిపాల్ అవుతాడు ఆయన ఆయన ప్రిన్సిపాల్ అవుతాడు నేను ప్రిన్సిపాల్ నువ్వు ప్రిన్సిపాల్ అవుతావు ఆమె ప్రిన్సిపాల్ అవుతుంది సరళ సరళ ప్రిన్సిపాల్ అవుతుంది రైలు రైలుకు టైం అయింది కాలేజీ కాలేజీకి టైం అయింది ఆఫీసు ఆఫీసుకు టైం అయింది సినిమా సినిమాకు టైం నాటకం. నాటకానికి టైం అయింది నాకు తెలియదు మీ ఊళ్ళు నాకు మీ ఊళ్ళు తెలియవు తెలియదు సరళ ఇల్లు నాకు సరళ ఇల్లు తెలియదు ఆ ఆ నాకు బస్సు పోయింది ఎనిమిది బస్సు ఎనిమిది నిమిషాల క్రితం పోయింది బస్సు ఇరవై నిమిషాల క్రితం పోయింది ఆరు నిమిషాల క్రితం పోయింది రెండు బస్సు రెండు నిమిషాల క్రితం పోయింది రవికి రవికి మా ఇల్లు ఇల్లు ఈ నా నా పేరు పేరు మీ పేర్లు రవికి మీ పేర్లు తెలుసు పాటలు వచ్చు తెలుగు నాకు తెలుగు వచ్చు హిందీ నాకు హిందీ వచ్చు ఇంగ్లీషు నాకు ఇంగ్లీష్ వచ్చు కన్నడ నాకు కన్నడ వచ్చు మాటలు నాకు మాటలు వచ్చు శిందే నేను ఇంటికి పోయాను ఆయన ఆయన కిందటి వారం ఇంటికి పోయారు వాళ్ళు వాళ్ళు కిందటి వారం ఇంటికి పోయారు మీరు కిందటి వారం ఇంటికి పోయారు నువ్వు నువ్వు కిందటి వారం ఇంటికి పోయావు మనం మనం కిందటి వారం ఇంటికి పోయాం అది వారం ఇంటికి అవి అవి కిందటి వారం ఇంటికి పోయాయి ఇంటర్లాక్ సబ్స్టిట్యూషన్ రవి తింటే చపాతీలో పూరిలో తింటాడు లేకపోతే అసలు తినడు ఉప్మా రవి తింటే ఇడ్లీలో ఉప్మానో తింటాడు లేకపోతే అసలు తినడు చేస్తే రవి చేస్తే ఇడ్లీలో ఉప్మానో చేస్తాడు లేకపోతే అసలు చెయ్యడు తీసుకొస్తే రవి తీసుకోస్తే ఇడ్లీలో ఉప్మానో తీసుకొస్తాడు లేకపోతే అసలు తీసుకురాడు పుస్తకాలు కాగితాలు రవి తీసుకోస్తే పుస్తకాలో కాగితాలో తీసుకొస్తాడు లేకపోతే అసలు తీసుకురాడు సరళ తీసుకోస్తే పుస్తకాలో కాగితాలో తీసుకోస్తుంది లేకపోతే అసలు తీసుకురాదు నవలలు నాటకాలు సరళ తీసుకొస్తే నవలలో నాటకాలో తీసుకొస్తుంది లేకపోతే అసలు తీసుకురాదు చదివితే సరళ చదివితే నవలలో నాటకాలో చదువుతుంది లేకపోతే అసలు చదవదు నేను నేను చదివితే నవలలో నాటకాలో చదువుతాను లేకపోతే అసలు చదవను ట్రాన్స్ఫర్మేషన్ శర్మ సరళ లెక్చరర్ అవుతున్నది సరళ లెక్చరర్ అవుతుంది బస్సుకు టైం అయింది బస్సుకు టైం అవుతున్నది శర్మ తనకు ఈవేళ ఉత్తరం వచ్చింది అనుకున్నాడు శారదను కమల పిలిచింది శారద తనను కమల పిలిచింది అనుకున్నది దగ్గర డబ్బు ఉంది రెడ్డి గారు తన దగ్గర డబ్బు ఉంది అనుకున్నారు గోపికి మంచి మార్కులు వస్తాయి గోపి తనకు మంచి మార్కులు వస్తాయి అనుకున్నాడు రవికి తెలుసు సరళకు విమల తెలియదు నీకు ఈ విషయం తెలియదు రమ అందరికంటే రమ తను అందరికంటే పెద్దదాన్ని అనుకుంటుంది శ్రీధర్ నీకంటే చిన్నవాడు శ్రీధర్ తను నీకంటే చిన్నవాణ్ణి అనుకుంటాడు సుగుణ బాగా చదువుతుంది సుగుణ తను బాగా చదువుతాను అనుకుంటుంది నాకు వచ్చు. నాకు పాట రాదు రవికి పాటలు వచ్చు రవికి పాటలు రావు శర్మకు హిందీ వచ్చు శర్మకు హిందీ రాదు రెస్పాన్స్ డిల్ రవి మీద వెళ్తాడా స్కూటర్ మీద వెళ్తాడా శర్మ మీ ఇంటికి వెళ్తాడా మా ఇంటికి వెళ్తాడా మీ ఇంటికో మా ఇంటికో వెళ్తాడు సరళ కాఫీ తాగుతుందా టీ తాగుతుందా కాఫీనో టీ నో తాగుతుంది అతను నీతో ఎలా మాట్లాడతాడు అతను నాతో ఒక స్నేహితుడిగా మాట్లాడతాడు ఆ సంగతి నీకు ఎలా కనిపిస్తుంది నాటకం ఆ సంగతి నాకు నాటకంగా కనిపిస్తుంది ఆయన ఎలా మాట్లాడుతున్నాడు డైరెక్టర్ ఆయన డైరెక్టర్ గా మాట్లాడుతున్నాడు ప్రిన్సిపాల్ ఆయన ఇంట్లో ప్రిన్సిపాల్ గా మాట్లాడతాడు